అవిద్యయా అబ్రహ్మత్వం అసర్వత్వం చధ్యారోపితం తూ అందే అండ్ అవిద్య అజ్ఞానము చేత నేను బ్రహ్మను కాను అని తన మీద అధ్యా అబ్రహ్మత్వాన్ని ఆరోపించుకుంటాడు వీళ్ళు పండితులు ఏం చేస్తారు పండితులు చేస్తే మనం క్వశ్చన్ చేయాలి ఆమరుణ్ణి మీరేం క్వశ్చన్ చేస్తారండి ఆమరుణ్ణి వాడు ఏదో పూజ ఏదో వాడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విధాన్ని మనం చెప్పను చెప్పం వాడు బ్రహ్మ అయ్యుండి కూడా వేరే పూజ చేస్తున్నాడని మనం తప్పు పట్టునాం పండితులు వేదాంత పండితులు అద్వైత పండితులు చేసేటువంటి పని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది వాడు పండితులయ్యుండి కూడా తమ ఎందు అబ్రహ్మత్వాన్ని ఆరోపించుకుంటారు వాడు ఏమని చెప్తాడు పుస్తకం ముట్టుకోవడం పుస్తకం ఓపెన్ చేయడానికి ముందు నేను అబ్రహ్మను అని ప్రతిజ్ఞ చేస్తాడు నేను బ్రహ్మను కాదు బాబోయ్ నేను ఫలానా కులం వాణ్ణి ఫలానా మతం వాడిని చాలా పరీక్షలున్నాయి భార్య నలుగురు పిల్లల వాడిని నేను నేను బ్రహ్మను కాదు అని మొత్తం అంతా సాధింపు వేసి అప్పుడు పుస్తకానికి పూసుకుంటాను పుస్తకం తెరుగుస్తాడు పుస్తకం తెరవగానే అహం బ్రహ్మాస్మే ఉంటుంది దాని మీద పెద్ద విచారం చేస్తాడు గంట సేపు అయిన వెంటనే మళ్ళీ శాంతి మంత్రాలు చదివేసి ఆతిమనం చేసేసి మళ్ళీ ఆ నేను బ్రహ్మను కానుండోయ్ నేను నేను నలుగురు పిల్లల తండ్రి నేను ఎందుకు కొరగాని వాడి అని మళ్ళీ అనౌన్స్ చేసేసి పైగా మీకు కూడా చెప్తాడు మీరు కూడా బ్రహ్మలు అనుకోకుండా రా చక్కగా ఈ కర్మలోకి చేసుకోండి దానాలు ధర్మాలు చేసుకోండి అంతేగాని మేమే బ్రహ్మలం అని చెప్పేసి ఈ వేషాలు మీరు చెప్పి చెప్తాడు అది పాఠం ఎంత విరుద్ధమో చూడండి ఇప్పుడు ఒక అద్వైత పీఠాన్ని అధిపతి వచ్చారనుకోండి ఊరిలోకి ఆయన మనందరినీ కూర్చోబెట్టి ఏమని చెప్పాలి ఎవర్రా మీ స్వరూపం బ్రహ్మ మీరు పూర్ణులు మీ పూర్ణత్వాన్ని తెలుసుకోండి ఈ పరిచ్ఛేదములలో ఈ అల్పత్వ భావనలలో మరిగిపోతూ అలా ఉన్నారేమిటి అని చెప్పాలా అక్కర్లేదా చెప్తారా పూజ ఏడలకు వ్యతిరేకం కాదు రాంగ్ మెసేజ్ సో ఇదంతా అజ్ఞానము చేత వీడు అబ్రహ్మత్వాన్ని తన మీద ఆరోపించుకుంటాడు అబ్రహ్మత్వము ఉన్నా అసర్వాత్మత్వమున్నా ఒకటే తాను సర్వము కాదు అనే అజ్ఞానంలో ఉంటాడు ఇది అజ్ఞానము ఆరోపణ ఎలాంటిదంటే యథాశక్తికాయాం రజతం తలమలవత్వాది ఆ చెప్పను చూసి ఇది వెండి అంటూ ఉంటాడు శక్తికాయాం తప్పింది అలా ఎందుకన్నాడంటే వీడికి వెండి మీద వ్యామోహం వీడు వెండి మనుషులు వెండి మనుషులు నేను వెండి కంఠంలో భోజన చేయాలి ఎందుకు వెండి వెండి గ్లాసులో మంచినీళ్ళు తాగాలి వెండి గ్లాసులో కాఫీ కూడా తాగుతారు జనా అంటే అలారిపోయిన తర్వాత తాగుతారని అనుకోవాలి ఎందుకు వెండి గ్లాస్ ఎందుకండి మామూలు స్టీల్ గ్లాస్ లో తాగచ్చు కదా స్టీల్ ఐరన్ తాకం మేము మేమేమో మడివి మాకు ఐరన్ పడదు అదైతే నేను మీకు మాట చెప్తా తెలుసుకోండి వెండిలో కొంత ఐరన్ కంటామినేషన్ ఉంటుంది మీ దేహంలో కూడా మీరు ఎంత బరువు ఉన్నారు ఇప్పుడు అదో కొత్త అది పెంచం కేజీలు ఉన్నాం తొంభై కేజీల్లో కేజీ ఐరన్ ఉంది ఎందుకంటే హిమోగ్లోబిన్ ఉంటుంది కదండి రెడ్ బ్లడ్ సెల్స్ లో హిమోగ్లోబిన్ సెంటర్ లో ఏముంటుంది ఐరన్ అయాన్ ఎఫ్ఈ త్రీ ప్లస్ ఎఫ్ఈ అంటే ఐరన్ అది సెంటర్ లో ఉంటుంది దాని చుట్టూ మాగు అది హిమోగ్లోబిన్ రక్తంలో ఐరన్ ఉంది కాబట్టి రక్తంలో ఐరన్ ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ ఐరన్ తీసేసి వెండి పెట్టుకుంటావా ఐరన్ అమంగళం కదా ఐరన్ శని కాబట్టి అమంగళం కనుక ఆ వెండి పెట్టుకో పొగస్తే వెళ్ళి పెట్టుకో దేహంలో వెండి లేదు దర్ సిల్వర్ ఉంది పడు బట్ ఓ కేజీ ఐరన్ ఉంటుంది వీడిని తగలబెడితే వీడి శరీరం నుంచి ఒక కేజీ ఐరన్ ఉంటుంది వీడేమో ఐరన్ నాకు పనికిరాదంటే అరే దిమాగ్ నహీ హై ఈ మానే చెప్పారనుకోండి ఆయన ఇద్దరు ఆయన ఇలాంటివన్నీ ఇచ్చారు సైన్స్ పనికిరాదు ఒక ఆయన ఉన్నారు ఈ సైన్స్ మామూలు చెప్పండి అందే నేను మైక్లో మాట్లాడుతున్నారు మీరు మైక్లో మాట్లాడుతున్నారు అది సైన్స్ ఏనండి అలాగే సైన్స్ మైట్లో మాట్లాడుతూ సైన్స్ పెరుగు అల్లరాలు ఏదైనా అల్డా లేరు అలా సో ఆకాశము తల మలవత్వాది ఆకాశ అది తలం అంటే బోర్లు గించిన గుండి గవలేని ఉన్నది ఆకాశం ఎలా ఉంది అంటే బోర్లు గించిన గుండి గవలేని ఉన్నది అలాగే ఉంటుంది ఇప్పుడు పొర వాళ్ళు మోకాళ్ళ ఉన్నప్పుడు కూర్చోడానికి ఓ గుండెకి తీసుకుని దాన్ని బోర్లు గించిన అది కూర్చునివారు ఎనిమిది కాదు సంగతి ఓ గుండెకి పట్టుకుని వెళ్దాం ఎక్కడికైనా బయట హరికథలు అదే అవుతోంది అనుకోండి కింద కూర్చుని వినాలి ఉంటాయి కాబట్టి గుండికో బిందో ఏదో ఒకటి కొంచెం ఆ షేప్ లో ఉండేది పట్టుకువెళ్ళి అది అక్కడ పెట్టి పెరగేసి పెట్టి అరివి కూర్చోడం అలా ఉంటుంది ఆకాశం అలా ఉంటుంది అలాగే ఉంటుంది ఆకాశం ఆకాశంలో మలినం ఉంటుందా ఉండదు కానీ యథార్థంగా ఉంటుందంట వీళ్ళు కథ ఏమని చెప్పారో తెలిసిన వామనుడు అలా పెరిగి పెరిగి పెరిగి ఎంత బట్టుడు పెరిగి పెరిగినప్పుడు ఎంతలా పెరిగిపోయాడంటే భూలోకాన్ని స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించేసేలా పెరిగిపోయి ఆకాశం అనే డోము దాకా పెరిగిపోయాడు పెరిగిపోతే ఆ డోము అడ్డు వచ్చింది మరి అడ్డు కాదు ఆ డోము అడ్డు వచ్చింది అడ్డు వస్తే ఒక్క ఫోన్ పొడిచాడు దాన్ని అది చిల్లు పోయింది ఆ చిల్లులోంచి అవతలికి పెరిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు కంగారు పడిపోయి ఈ చిల్లు ఏమిటండి ఈ డోమును కూడా చిల్లు చేసుకుని వచ్చేసాడు ఏమిటి అని ఆ బ్రహ్మదేవుడు ఏవో పూజలో పూజ చేశారు ఎలా ఉంది ఈ కథ ఈ కథను చూసి నేను మొట్టమొదటి అయ్యేదా శంకర భాష్యంలో ఆయన తల తలమును అధ్యారోపం చేస్తారు అజ్ఞానం చేస్తని చెప్పిన మాటని వీళ్ళు పట్టుకుని ఏదో ఆయన అన్నందుకైనా పోనీ తెలుసు కదా ఈ కథను ఎలా పురాణాల్లో వీళ్ళు పెట్టుకున్న అన్ని పురాణాలు కాదు వీళ్ళు పెట్టుకున్న పురాణాలు ఇలా ఉంటాయి అది ఎలా ఉంది ఆ కథ ఆ కథ ఎలా ఎక్కడి నుంచి వచ్చింది అంటాను కథ మీకు అనర్థమైందా నేను చెప్పింది ఆ కథ ఎక్కడి నుంచి వచ్చింది ఆ పైన డోమ్ కలదు అనే అజ్ఞానం నుంచి రాలేదా కథ అది కాబట్టి అలాగే పైన డోమ్ ఉంది అంటాడు అలాగే తన ఎందుకు లేని అజ్ఞానమును తన ఆరోపించుకుంటాడు ఆరోపించుకుంటాడు తథా బ్రహ్మణిత విద్య అబ్రహ్మత్వం అసర్వత్వం చది మన్యసేది అయ్యా మీరు తెలుసుకోవాలి అంటే మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకున్నట్లయితే ఎది అంటే అయితే తెలుసుకోవాలి ఎలా అయితే ఆలచిపోయాడు వెండి ఆరోపించారో ఆకాశమునందు తలమును మలవత్వమును మలమును మలముంటే మాధిన్యమును కలిగి ఉండుటను ఆరోపించినారు అలాగే నా ఎందు బ్రహ్మనే అయి ఉన్న నా ఎందు అజ్ఞానము చేత అబ్రహ్మత్వాన్ని ఆరోపించుకున్నాను నేను బ్రహ్మని కాను నేను జీవుడను నేను అయోగ్యుడను సుఖిని దుఃఖిని అని వీడు ఆరోపించుకుంటాడు అబ్రహ్మత్వాన్ని ఆరోపించుకుంటాడు ఎందుకే ఆరోపణ ఎందుకు చేస్తున్నాడంటే అజ్ఞానం అల్లండి అజ్ఞానము చేత అబ్రహ్మత్వాన్ని ఆరోపించుకుంటాడు ఎప్పుడైతే పరిచ్ఛన్నత్వాన్ని పెట్టుకున్నాడో అసర్వత్వాన్ని కూడా ఆరోపించుకున్నట్లే తాను సర్వాత్మయ ఉండి కూడా అసర్వత్వాన్ని అసర్వాత్మ భావాన్ని తన మీద వేసుకుని కూర్చుంటాడు కూర్చున్న ఆ బ్రహ్మవిద్య ఏం చేస్తుంది ఆ జ్ఞానాన్ని తొలగిస్తుంది బ్రహ్మవిద్య నివర్త్యతే ఈ అబ్రహ్మత్వము అంటే బ్రహ్మకాని స్థితి అజ్ఞానం అది అజ్ఞానము చేత ఆరోపితమైనది బ్రహ్మ విద్య చేత అది తొలగిపోతుంది అని నువ్వు తెలుసుకున్నట్లయితే ఇది మనీయసేయది అప్పుడేమవుతుంది కదాయుక్తం అప్పుడు ఇలా అర్థం చెప్తే చాలా బాగుంటుంది ఎలాగా ఎత్తుంటే ఏదనగా పరమార్థత ఆసీత్ పరం బ్రహ్మా బ్రహ్మశబ్దస్ ముఖ్యార్థభూతం ఇతమ్ర ఆసీత్ వాక్యే ఉచ్యతే మీరు అలా తెలుసుకున్నట్లయితే మనం ఇప్పుడు బ్రహ్మవా ఇతమగ్ర ఆసీత్ అనే వాక్యాన్ని చేపట్టి అక్కడ బ్రహ్మంటే వీడు పరమార్థముగా బ్రహ్మయే అయి ఉన్నాడు బ్రహ్మయే ఉండెము అని మనం బ్రహ్మశబ్దానికి ముఖ్యమైన అర్థమే కాబోయే బ్రహ్మని కాదు కాబోయే బ్రహ్మ అంటే అముఖ్య బ్రహ్మ అవుతుంది ప్రస్తుతానికి బ్రహ్మ కాదు భవిష్యత్తులో బ్రహ్మ కాబోతున్నాడు అనే గౌణార్థాన్ని కాదయా అనే అముఖ్యర్థాన్ని కాదు ఇప్పుడు వీడు బ్రహ్మే గతంలోనూ బ్రహ్మే కూడా బ్రహ్మయే అనే ముఖ్యార్థాన్ని మనం చెప్పినట్లు ఆ విధంగా ఇక్కడ బ్రహ్మవాయుమగ్రా సీతంటే ఏమర్థం చెప్తాం బ్రహ్మయే అయి ఉండె అనే అర్థాన్ని చెప్తాం ఎప్పుడైతే అలాంటి అర్థాన్ని చెప్పేమో ఏమవుతుందో తెలిసినప్పుడు ఉన్నదాన్ని చెప్తోంది తప్ప ఉన్నదాన్ని మధ్యపెట్టి ఏ కారణం ఈ కారణంతో ఆ కారణంతో మరోలా చెప్పే ప్రయత్నం చేయగలిగా ఇప్పుడు ఎవడైనా వీళ్ళందరికీ అలా చెప్పకూడదు అండి చెప్తే తెలిసిపోతుందా ఏమిటి వాళ్ళిద్దరూ తెలిసిపోతారా ఏమిటి ఎన్ని జన్మలైతే తెలుస్తుంది కాబట్టి అలా చెప్పేయకూడదు వాళ్ళకి వాళ్ళకి చెప్తే అవసరమో అంటే చెప్పాలి అన్నారనుకోండి అంటే ఏమిటి వాళ్ళు చెప్తున్నది ఎలా ఉంది సత్యము ఒకటి చెప్పి దాన్ని మోడిఫై చేసి ఎడిట్ చేసి చెప్తున్నట్టుగా తెలియలేదు అలా చెప్పచ్చా తప్పు కాదు అసత్యం చెప్పినట్టు కాలేదు తెలుసుండి ఇంకోలా చెప్తే అసత్యం చెప్పినట్టు కాలేదు యథాభూత భేదం ఎలా చెప్తుందంటే యథాభూతార్థమా విశ్వాన్ వేదస్ ఎలా ఉందో వస్తు ఆ విధంగానే చెప్తుంది తప్ప దాన్ని ఎడిట్ చేసి దానికి కొంచెం మసి పూసి మారేడుకాయ చేసి ఇటు తిప్పి అటు తిప్పి మరోలా మార్చి చెప్పడం అనే పని వేదం చేస్తుందండి అని నడు చేయలేదు సత్యం చెప్పాలి అయితే నోరు మూసుకుని నటు ఇయకల్పనాయుక్త బ్రహ్మశబ్దా విపరీత బ్రహ్మభావి పురుషో బ్రహ్మా అలాగే ఉన్నదాన్ని చెప్పాలి కానీ ఇక్కడ బ్రహ్మశబ్దానికి అర్థం బ్రహ్మ కాదండి బ్రహ్మవాయున ముగ్గురాశీతని వేదము బ్రహ్మని పట్టుకుని బ్రహ్మ అంటలేదు కాబోయే బ్రహ్మ భవిష్యత్ కాలంలో బ్రహ్మ కాబోయే వాళ్ళు ఇప్పుడు బ్రహ్మ కాని వాడిని పట్టుకునే బ్రహ్మంతం ఉంది తప్ప బ్రహ్మనే పట్టుకునే బ్రహ్మాంతం లేదు కాబట్టి బ్రహ్మశబ్దానికి అర్థము బ్రహ్మ కాదు బ్రహ్మశబ్దానికి అర్థము భవిష్యత్తులో బ్రహ్మ కాబోయే పురుషుడు అనే విపరీతమైన అర్థమును కల్పించుట తప్పు నా యొక్క అలాంటి అర్థాన్ని కల్పించకూడదు మీరు ఉన్నదాన్ని యథాతథంగా చెప్పడంలో ఒక గుణం ఉంటుంది ఆ గుణాన్ని మనం గుర్తుపట్టాలి ఇప్పుడు ఒకటి నా దగ్గరికి వచ్చారు వచ్చారు ఏమండి మా తండ్రి గారు పోయారు ఆయన స్వర్గానికి వెళ్లకుండా మధ్యలో అటక్ ఉన్నారు ఆగిపోయి ఉన్నారు అని చేత మీరు దానికి ఏదైనా ఉపాయం ఏదైనా మంత్ర వాయుడు చేస్తే నేను ఏదైనా ధనాన్ని ఖర్చు పెడతాను అని చెప్పారు అంటే నేను నేను అవునండి నేను కూడా ఆలోచించి అవునండి నిజమే మీ తండ్రి గారి పేరేమిటి గోత్రం ఏమిటి ఎప్పుడు పుట్టారు ఎప్పుడు పోయారు ఆ వేళ ఆ వేళ తిథి ఏమిటి అష్టమి ఓహో అష్టమి నాడు పోయారా అయ్యో నవమి నాడు పోయి ఉండాల్సిందే పోయారా సాయంకాలం పోయారా సంధ్యా పోయారా రాత్రి పోయారా రాత్రి పదకొండింటికి పోయారు ఓహో నిషా సమయంలో పోయారా లాగా అది అంధకారంతో ఉంటుంది కదా ఆ రాక్షసులందరూ కూడా సంచారం చేసే కాలపది అందుకోసం ఆ టైంలో పోయారు కాబట్టి ఆయన అటక్ అయ్యారు అనమాట నాకు అర్థమైంది ఆయన ఆయన అటక్ అయ్యారు ఇప్పుడు మనం ఉపాయం చేద్దాం ఆయన దాన్ని బయటపడే ఉపాయం మనం చేద్దాం మీరేం చెంత చేయకండి నేను మీకు హామీ ఇస్తున్నా అని నేను చెప్పవచ్చునా నేను అడిగాను అసలు ఆయన అటక్ అయ్యాక మీకు ఎలా తెలుస్తుందండి అంటే నేను ప్రయాగలో పిండలు వేస్తున్నప్పుడు అక్కడ ఉండే పండితుడు చెప్పారండి ఓకే ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఎందుకంటే వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు ఓపెన్ మైండ్ లేకపోతే వాళ్ళు వినరు సో చిరి ఇసుమున తైలంబు తీయవచ్చు చేరి మూర్కొని మనం సంపద కాబట్టి వాళ్ళు వినరు ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకొచ్చారు అంటే మీ అభిప్రాయం తెలుసుకుని మీరు నాకు సలహా చెప్తారు నాకు సలహా అంటే మీరు ఏదైనా కర్మకాండ చేసుకునే వాళ్ళకి నేనే సలహా చెప్తాను నేను మీరు ఏదో చేద్దామని వచ్చినప్పుడు అది ఎదో చేసుకోండి ఆ దాంట్లో మీరు వెళ్ళండి మళ్ళీ మధ్యలో నా సలహా ఎందుకు అలా కాదు నాకెవడో సలహా చెప్పారు ఆయన స్వామీజీని అడగండి ఆయన కొంచెం దాన్ని రేషనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పారు అందుకోసం మీరు అచ్చా మీకు రేషనల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నమాట అవును అరీషర్ Yes. మీరు రేషనల్ అంటున్నారే ఆయన చెప్పింది మీరు ఈ వారం రోజులు నమ్ముతూ ఉన్నారు మీరు అది ఎటువంటి రేషనల్ అనుకున్నా మీరు మీరు అసలు ఐ డౌట్ యువర్ రేషనాలిటీ అంటే ఏదో పొరపాటు నేను ఆయన రేషనల్ పెర్సన్నా అప్పుడు అలా ఆ దుఃఖంలో అలా మీరు నాకు చెప్పింది నేను స్వీకరిస్తాను అయితే చెప్తున్నానండి మీ నాయన గారు ఆ పరమాత్మ నుండి వచ్చారు నేను అక్కడి నుంచే వచ్చాను మీరు అక్కడి నుంచే వచ్చారు ఈ కుక్క నక్క దోమ అన్నీ కూడా పరమాత్మ నుంచే వచ్చాయి పనిషత్తులు అలా నిస్తున్నాయి సో సత్తు నుంచి వస్తున్నారు మళ్ళీ సత్తులో కలుస్తున్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయండి బంగారం నుంచి వచ్చాయి మట్టి కుండా కుండా బాణ మొదలైనవి ఎక్కడి నుంచి వచ్చాయి మట్టి నుంచి వచ్చాయి అదేవిధంగా సకల ప్రాణులు కూడా ఆ సమష్టి ప్రాణశక్తి సమాహార స్వరూపుడైన పరమాత్మ నుండి వచ్చాయి ఈ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అన్ని ఒకే ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చినట్టుగా మనందరం కూడా ఒకే పరమాత్మ నుండి వచ్చిన ఓకే ఇప్పుడు మీరు ప్రశ్న అడుగుదా చెప్పండి ఈ బల్బు ఫ్యూజ్ అయింది బల్బు ఫ్యూజ్ అయిపోయింది ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఉందా ఎలక్ట్రిసిటీ బల్బు ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందా ఉంది అది ఫ్యూజ్ అయిందని ఊరికే ఊహించండి ఎప్పుడైనా బల్బు ఫ్యూజ్ అవ్వడం చూశారా చూశారు ఇది ఫ్యూజ్ అయిందని ఊహించండి ఊహించాను ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడికి వెళ్తుంది ఏ పవర్ హౌస్ నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి వచ్చింది శ్రీశైలం నుంచి వచ్చింది మళ్ళీ శ్రీశైలం వెళ్ళిపోతుంది అంతే కదా అలాగే మనందరం కూడా ఒకే పరమాత్మ నందు నుంచి వచ్చాము మళ్ళీ మనం దేహ త్యాగం చేసినప్పుడు అక్కడికే వెళ్ళిపోతాము కాబట్టి మీ నాయన గారు పరమాత్మలో విలీనమైపోయారు ఎప్పుడో కలిసినా పోయిన మరుక్షణంలోనే మళ్ళీ మీరు వారం రోజుల తర్వాత గెయ్యి వెళ్ళి ఇంకో పదిహేను రోజుల తర్వాత ఋషికేశ్ వచ్చి ఇదంతా కూడా మీ అజ్ఞానం తప్ప వేరే ఏమీ కాదు ఆయన ఎప్పుడో పరమాత్మ ఎందుకు వెళ్ళినవైతే అమ్మయ్యా నాకు మనస్సుకి విశ్రాంతి మరైతే శ్రాద్ధం చేయటం అంటే నేను అడిగాను మీరు దేవుణ్ణి ఎందుకు పూజిస్తారు దేవుణ్ణి ఎందుకు పూజిస్తారు మీకోసం పూజిస్తారా దేవుడి కోసం పూజిస్తారు నైవేద్యం ఎందుకు పెడతారు మీకోసం పెడతారా దేవుడి కోసం పెడతారా ధూపం ఎవరికి ఇస్తారు మీకోసం పెట్ట ధూపం ఇస్తారా దేవుడి కోసం ఇస్తారా మీరు దేవాలయ శాఖ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు దేవుడి కోసం ఇస్తాము అని చెప్తారు దేవాలయ శాఖ వాళ్ళని అడిగారనుకోండి అక్కడ శాస్త్రి గారు ఒక ఆయన ఉంటారు పెద్ద జీవితం ఉంటారు అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారనుకోండి మన కోసం ఏమిటండి మేము ఉన్నది దేవుడి కోసం ఉన్నాం దేవుడికి సేవ చేయడం కోసం ఉన్నాం మేము మా ఉద్యోగం ఏది మా ఉద్యోగం ఏమిటి దేవుడికి సేవ చేయటం మేము పుణ్యూ జువ్వాది మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలని దేవుడికి ఇచ్చి ఆయనకి పాపం బ్యాడ్ స్మెన్ లేకుండా చేయడం కోసం ధూపం పెట్టి ఆయనకి ధూప సేవ చేయడం కోసం దీపం పెట్టి చీకటి లేకుండా సేవ చేయటం కోసం వడలు లడ్డూలు నైవేద్యం పెట్టి ఆయన ఆకలి లేకుండా చేయటం కోసం ఉన్నది మేము అందుకోసం అని చెప్తారు వాళ్ళు మీరు అలాగే మాట్లాడతారా మాట్లాడరు కదా కాబట్టి దేవుడికి పూజ చేసేది దేవుడి కోసమా మీకోసమా మా కోసమే అలాగే తండ్రి గారికి సేవ చేసేది కూడా తండ్రి గారి కోసం కాదు మన కోసం తండ్రి గారికి దినం పెట్టి దేనికి తండ్రి గారి కోసం కాదు మన కోసం ఈ మాత్రం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోతే కాబట్టి శ్రాద్ధము దేవుడి పూజ ఎలా కనబడుతుంది అంతా దేవుడికి చేస్తున్నట్టుగా కనపడుతుంది కానీ సత్యం ఏమిటి అంతా మన కోసం చేసుకుంటున్నారు అలాగే శ్రాద్ధంలో కూడా అంతా పితృదేవతకి చేస్తు పితృ దేవత అన్నారు కదా మీ నాన్నగారికి చేయట్లేదు మీ నాన్నగారు లేరక్కడ పితృ దేవత అయ్యేగలదు మీ నాన్నగారు దేవత ఆ దేవుళ్ళు కలిసిపోతే దేవత అవుతారు కాబట్టి వారికి వారి చేస్తున్నట్టు ఉంటుంది మొత్తం సొంత అంతా కానీ అంతా మీకోసమే చేసుకుంటున్నారు చాలా సంతోషం అండి అయితే నేను వెళ్ళి ఇంకా శ్రాద్ధకర్మ చేసుకుంటాను చేసుకోండి నేను కూడా వస్తాను నేను కూడా వెళ్ళాను ఆ శ్రాద్ధ కర్మ వెళ్ళడం అంటే వెళ్ళి అక్కడ పెండాలో అని కాదు అయితే వెళ్ళి ఆశీర్వదనం చేసి రావడం గంగ వద్దున కాబట్టి మీరు మనిషికి సత్యాన్ని చెప్పాలి అసత్యాన్ని చెప్పకూడదు వాడి అజ్ఞానాన్ని సపోర్ట్ చేసేలా చెప్పకూడదు వాడి అజ్ఞానాన్ని పుట్టిపారేసేట్లా చెప్పాలి ఒకప్పుడు వాడు దానికి తగి ఉండడు అప్పుడు పరిస్థితికి తగ్గట్టుగా ఏదో చేయాల్సి ఉంటుంది కానీ వ్యక్తి పరిస్థితులలోనూ అసత్యం మాత్రం చెప్పకూడదు వాడు రాంగ్ ఇంప్రెషన్తో పోయిట్లా మాత్రం చెప్పకూడదు కాబట్టి వాడు బ్రహ్మయే ఉండగా బ్రహ్మ శబ్దానికి అర్థం ఏమిటి బ్రహ్మ అర్థం ఆ శబ్దానికి అర్థం చెప్పడం దానికి విపరీతంగా బ్రహ్మభావి పురుష బ్రహ్మ అనే విపరీతార్థాన్ని చెప్పడము తప్పు ఎందుకంటే అలా చెప్తే ఏమవుతుందో చూసిన శృతహాన్య శృత కల్పనయా అన్యాయత్వాత్ మహత్తరే ప్రయోజనాంతరే అసతి ఎందుకంటే అక్కడ వాక్యం ఉన్నది ఏదో పదం వినపడుతోంది ఏమని బ్రహ్మ ఉండను అని అదే వినపడుతుంది ఆ వాక్యం వినపడగానే ఒక అర్థం బుద్ధి ఆ వినబడే అర్థాన్ని మనం విడిచిపెట్టేసి అక్కడ లేని అర్థాన్ని ఆరోపించడం తప్పు శ్రుత హాని హాని అయితే విడిచిపెట్టడం ఉన్న అర్థాన్ని కనబడుతున్న వినబడుతున్న అర్థాన్ని విడిచిపెట్టడం కనబడని వినబడనే అర్థాన్ని కల్పించటము తప్పదు కానీ ఒకప్పుడు అవసరం అవుతుంది అలా చేయటం కొన్ని వాక్యాల్లో మరి గొప్ప ప్రయోజనాన్ని అపేక్షించి శ్రుత హాని చేసి అశ్రుత కల్పన కూడా చేయాల్సి వస్తుంది అటువంటి సందర్భాల్లో చేస్తే చేయొచ్చు కానీ ఇక్కడ అటువంటి సందర్భము కాదు కానీ సందర్భం ఏమిటంటే విషంభుంక్షవా అని ఒక ప్రయోగం ఉండదు విషంభుంక్షడు పిల్లవాడు జ్వరంలో ఉన్నాడు వన్ నాట్ వన్ జ్వరం వాడు ఆ జ్వరంలో వాడు పెరుగు తినకూడదు అలా కోరం వాళ్ళు అలా ఉండేవాడు ఎప్పుడైతే పెరుగు తినమంటారు అప్పట్లో పెరుగు పంచదార వేసుకుని తిండం అనే ఈ పిచ్చి పని మనం చేయొచ్చు కొంతమంది అలా చేస్తారు కూడా పెరుగులో పంచదార వేసుకు తింటారు అదేనంత పెద్ద ఆరోగ్యకరమైన ఫుడ్ కాదు బట్ అలా చేస్తారు ఎలం వస్తుందంటారు బలం వస్తుంది పొట్ట వస్తుంది బలమేందంటే పెరుగు అంటే ఫ్యాట్ పంచదార అంటే షుగర్ ఈ షుగర్ కూడా లివర్ లో ఫ్యాక్ట్ కన్వర్ట్ అవుతుంది అంతా కలిపి విరిగి ఫ్యాక్ట్ వస్తుంది మిడిల్ బాడీ ఫ్యాక్ట్ అంట అంటే పొట్ట అది వస్తుంది కానీ ఏదో పూర్వం వాళ్ళ కానీ తెలియవు కనుక ఏదో పెరుగులో పంచదార వేసుకుని నాకు చాలా ఇష్టం అని ఆ పిల్లవాడు నాకు పెరుగులో పంచదార అంటే చాలా ఇష్టం అది నేను ఇప్పుడు తినవలసినదే అని తల్లి దగ్గర మారాం చేస్తున్నాడు అప్పుడు తల్లి విసిగెత్తిపోయి అరే నువ్వు విషము తినువు అని చెప్పి అంటే దాని అర్థం ఏంటి విషం తీసుకొచ్చి ఆవిడ పెడితే విడితుంటాడ కాదు దాని అర్థం ఏంటంటే నువ్వు పెదుగులో బంధువల వయసుకు తినాలనుకోవడం విషభక్షణముతో సమానము కాబట్టి చెయ్యవద్దు అని అర్థం అక్కడ శృతాన్ని విడిచిపెట్టాలి అంటే తిను చెప్పిన మాటని విడిచిపెట్టాలి తినవద్దు అనే అర్థాన్ని కల్పించాలి ఎందుకంటే ఆవిడ అదే ఉద్దేశంతో చెప్పింది అలాగ విషం భుక్వ అని చెప్పిందంటే నాన్న ఇది విషమైపోతుందిరా తినద్దురా అనే అర్థం నాకు ఇది కానీ తినేసేయమని అర్థం కాదు కాబట్టి శృతహాని అశ్రుత కల్పన అన్నది గొప్ప ప్రయోజనాన్ని అపేక్షించి వాళ్ళు పిల్లవాడి ఆరోగ్యం అనే ప్రయోజనాన్ని అపేక్షించి అటువంటి వాక్యాన్ని ప్రయోగించింది వేదంలో కూడా అలాంటి వాక్యాలు ఇక్కడ అక్కడ వస్తాయి వాటిని పాపకర్మ నుండి పలక్కకి తప్పించడం కోసం అలాంటి కొత్త ప్రయోగాలు ఉండవచ్చు అలాగ ఒక పెద్ద ప్రయోజనం ఉంటే మీరు శృత అని అశ్రుద్ధ కల్పన చేయాలి తప్ప పని కట్టుకుని ఉన్న సత్యాన్ని కప్పిపుచ్చి దానికి తప్పునర్థం చెప్పి ద్వైతాద్వైతవాదం అని ఇదని ద్వైతాద్వైతవాదం అంటే ఏమిటి అద్వైతంలో ద్వైతము కల్తీ కాదు దీని మీద మళ్ళీ పేచీ ఉంది ఎంత కల్తీ అని ద్వైతం ప్రధానం అద్వైతం అప్రధానం అద్వైతం ప్రధానం ద్వైతం అప్రధానం రెండు సమప్రధానం అని కలిపి దీంట్లో పుష్టి మార్గం ఒకటి ఉన్నది వల్లభా చేత దాంట్లో ద్వైతం ప్రధానం అద్వైతం అప్రధానం ద్వైతాద్వైతం ద్వైతం ప్రధానంగా ఉంటుంది అంటే కృష్ణుడు ఆ మాలలు అలంకారాలు టిఫిన్లు పలహారాలు ఇవి అవన్నీ గట్టిగా ఉంటాయి ద్వైతమే ప్రధానంగా ఉంటుంది అప్పుడప్పుడు అంతా కృష్ణుడు అంతా సర్వము కృష్ణుడైన అద్వైతం కూడా అలా ఉంటుంది పుష్టి అంటే దాని పేర్లు బట్టే మనకి అర్థమవుతుంది వాళ్ళ పుష్టి శబ్దానికి అర్థం వేరే ఐదు వచ్చింది కాబట్టి అలా ఇంకో కొన్ని చోట్ల అద్వైతం ప్రధానంగా ఉంది ద్వైతం అప్రధానంగా ఉంది అటువంటి నింబార్క మొదలైన ఆచార్యులు అలా ఉన్నారు రెండు సమానంగా ఉన్నవాళ్ళు ఈయన భర్తృ ప్రపంచ ఇప్పుడు వైష్ణవంలో ద్వైతము నైన్టీ అద్వైతం జీరో పాయింట్ జీరో జీరో జీరో జీరో ఒక్క మూల ఒక్క పిసరు అద్వైతాన్ని ముక్కుతో మూలుగుతో అంగీకరించి వెంటనే దాన్ని కూడా మళ్ళీ న్యూట్రలైజ్ చేసేసి ఊరికే అంగీకరించినట్ల అంగీకరించి అది మనకి వర్కౌట్ కాదండి మీరు దాన్ని పట్టించుకోకుండా పక్కనే పెట్టేసి దాన్ని కూడా మూసేసి ఉంటుంది అని చేత నేను ద్వైతాద్వైతం నేను అనుకోను నా ఉద్దేశంలో పేరుకి విశిష్టాద్వైతమైన అది ద్వైతమే వాళ్ళు అన్నారు మధ్వ సంప్రదాయం వాళ్ళు ఏమన్నారంటే బిఎన్కే శర్మాని ఒక పెద్ద ఆచార్యులు ఆయన ఏమన్నా ఆయన పెద్ద ఆచార్యులు ఇప్పుడు లేదా పోయారు బొంబేలో ఉండేవారు రూపాల కాలేజీ ప్రిన్సిపల్ గా ఉండేవారు పెద్ద ద్వైత పండితులు ఆయన పద్వ పండితులు విద్వాంసులు ఆయన ఏమన్నారంటే మీరు ద్వైతం పట్టుకోకుండా మానేసి మళ్ళీ ఈ కల్తీ వ్యవహారం ఏమిటి అని రామానుజ మతాన్ని ఖండించి పెట్టాడు నువ్వు ద్వైతం అంటున్నావు మళ్ళీ ఓపెసరంత అద్వైతం అంటావేమిటి నీకు ఈ ఈ జిల్లు నీకెందుకు నువ్వు ద్వైతంలోకి పూర్తి కదా మధ్వాచార్యుల యొక్క ప్రాముఖ్యం ఏమిటంటే స్పెషాలిటీ ఏమిటంటే రామానుజులు ఇటు కాకుండా అటు కాకుండా గోడ మీద పెళ్లివాటంగా ఉన్నదాని దృఢమైన ద్వైతంలోకి తీసుకొచ్చినటువంటి క్రెడిట్ మధ్వాచార్యులకు వస్తుంది అని ఆయన ఆ రకంగా వాదిస్తాడు ఆయన దట్ ఈజ్ హీజ్ ఆర్గ్యుమెంట్ అండ్ హీ ప్రూవ్స్ ఇట్ విత్ లాట్ ఆఫ్ థింకింగ్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఈ కల్తీ ఈ ద్వైతాద్వైతం అనే కల్తీ పనికి కాదు కొట్టుపాల సార్ అచింత్య భేదాభేదముల అంటే అచింత్య అంటే ఊహకు అందని భేదములు అచింత భేదాలు లేదా దాంట్లోనే ఏదో ఇంకో భాగం ఏదో అయ్యి ఉంటుంది నాకు ఐడియా లేదు చూడాలి ద్వైతాత్వైతములని చాలా ఉన్నాయి నిన్న శుద్ధాత్వైతం కూడా ద్వైతాత్వైతమే దాన్ని విశేషణం వేశారంటే దాంట్లో కొంత ద్వైతం ఉండాలి విశేషణం వేయకూడదు సుద్ధీ అనాలంటే అమెరికాలో ఘీ అని ప్యూర్ ఘీ అని ఉండదు ఎస్ ప్యూర్ ఘీ అవైలబుల్ నో వీ డోంట్ హ్యావ్ ప్యూర్ఘీ వీ హీ ప్యూర్ఘీ వీ డోంట్ నో ఎందుకంటే వాడికి అర్థం కాదు ఏంటంటే ఈ ఘీలు పుట్టుకుని ఏదైనా ప్రాసెస్ చేసి దానికి ప్యూర్ ఘీ అని పెట్టారేమో ఈ డజన్ ఈ దాంట్లో ఘీ ఇస్తే మీరు వాల్మార్ట్కి వెళ్ళినడిగితే వాల్మార్ట్ గానే ఎక్కడికైనా ఘీ అవైలబుల్ ప్యూర్ ఘీడోట్ నో మిల్క్ అవైలబుల్ 2% milk మిల్క్ 1% milk వన్ పెర్సెంట్ మిల్క్ pure, అన్నీ milk ప్యూర్ pure milk, no, we don't have pure milk, whole milk మిల్క్ 2% మిల్క్ ఉంటుంది టూ పెర్సెంట్ ఉంటుంది milk, పర్సెంట్ ఉంటుంది హోల్ ప్యూర్ మిల్క్ నో డోంట్ ఫైండ్ ఎనీవేర్ ప్యూర్ మిల్క్ ప్యూర్ వాటర్ ఉంటుంది ఎందుకంటే వాటర్ కెన్ బిల్ ప్యూర్ నాట్ ఇన్ అమెరికన్ హిస్టరీ అమెరికాలో యూరప్ లోల్టరేషన్ ఉండకూడదు అడల్టరేట్ మిల్క్ వృషిక శాస్త్రంలో ప్రధానమైన సమస్య ఏమిటంటే నీళ్ల పాలు నీపాలు కొంటారు వాళ్ళు వాళ్ళు పాపం ఈ క్యాంపు వాళ్ళందరినీ మనం కడుపు నుండి భోజనం పెట్టి పంపించాలనే ఈ క్యాంపు వాళ్ళ కోసం ఇంకో వంద లీటర్లు ఎక్కువ కొంటారు వాడు ఇంకో వంద లీటర్లు వాటర్ కలిపేసి తీసుకొచ్చారు ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది చూడండి సెల్ ఫోన్ లో మీకు పది రూపాయలు మిగిలిందనుకోండి వెంటనే మీరు యాప్ పేమెంట్ యాప్ పేటిఎం పేటిఎం ద్వారా ఐదు వందలు ఛార్జ్ చేశారనుకోండి ఇప్పుడు ఎంతుంది ఐదు వందల పది ఉంది అలాగే వాడు లీటర్ పాలే ఉన్నాయనుకోండి వాడికి పది లీటర్లు కావాలనుకోండి ఛార్జ్ నైన్ లీటర్స్ వాటర్ సెల్ ఫోన్ ఛార్జ్ చేసినట్లే ఛార్జ్ చేసేవాడు నీళ్ల పాలు నేను అనేటువంటి పాలు అంటే సుధానంద్ గారు చెప్పారు కృషి కేసు మొత్తం మీద ఇంతకంటే బెటర్ పాలు లేవు అంటే నేను అక్కడికి వెళ్ళి పొరు ఉండేవాడు డైరీ అంటే లేదు డైరీ కృషి కేసులో డైరీ ఈజ్ నాట్ డే కాబట్టి మీరు హృషికేసి వస్తే పాలు నీళ్ల పాలే మంచి కూడా మన పెరుగు కూడా నీళ్ల మంచిదే ఉంటుంది కాబట్టి ఈ అద్వైతంలో ఈ రకమైన కల్సి అన్నది శంకర భగవత్పాదన చేసిన లేదు ద్వైతమా అద్వైతమా అద్వైతం లేదు మీద పూర్ణపక్షం అవిద్యాకృతం వ్యతిరేకణ అబ్రహ్మత్వం అసర్వత్వం చ అజ్ఞానము చేత మీరు అబ్రహ్మ అనుకోండి యథార్థముగా ఏమిటవుతాడు బ్రహ్మే అవుతాడు అజ్ఞానము చేత అసర్వ అనుకో యథార్థంగా ఏమిటై ఉంటాడు అసర్వభావము వీడు ఉంటాడు కాబట్టి అజ్ఞానం చేత అబ్రహ్మ అవడంలో మాకు లేదు అజ్ఞానం చేత అసర్వభావము కూడా అజ్ఞానకరతమైన అబ్రహ్మత్వము స్వీకార్యమే తెలిసిందండి పురోపక్ష ఉంటున్నాడు అజ్ఞానం చేత వచ్చే అబ్రహ్మత్వం మాత్రమే కాదండి యథార్థమైన అబ్రహ్మత్వము అసర్వత్వము కూడా ఉన్నాయి ఇప్పుడు ఓ పండితుడు ఉంటాడు ఆయన పెద్ద విద్వాంసుడు సంస్కృత భాషలో కానీ సాహిత్యంలో కానీ వ్యాకరణంలో కానీ తర్వాత పౌరాణిక వాంగ్మయంలో కానీ వేద వాంగ్మయంలో కానీ ఆయన అంత పండికడు ఇంకోహడలేదు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీ అంతటి జ్ఞానిమాగా వెళ్ళలేదు మీరు బ్రహ్మయేనా మీరు సర్వాత్మభావంలో ఉన్నారా అని అడిగారనుకోండి ఆయన ఏమంటాడో తెలుసిన నేను శాస్త్రం చదివి వాళ్ళ బుద్ధి విష్ణువు ప్రమాణం చేసి చెప్తున్నాను నేను బ్రహ్మను కాను నేను సర్వాత్మను కాను అని చెప్పాడు కాబట్టి ఆ బ్రహ్మత్వము ఆ అసర్వత్వము అవిద్యాకృతం కాదు కదా మరి ఆయన కదా కాబట్టి అజ్ఞానకృతమైన అబ్రహ్మత్వము అసర్వత్వము ఇంకోటోటి ఉంటే ఉండమే అతని దగ్గరకు ఉంటే ఉండొచ్చు ఆయన దగ్గర ఉన్న బ్రహ్మత్వము అసర్వత్వము మటుకు అవిద్యాకృతం కాదు అది యథార్థమైనదియే అని కోరుకోటి నా అది సరికాదు ఎందుకంటే అపోహనుపత్తే అప్పుడు ఏమవుతుందంటే అది అజ్ఞానకృతమైన అబ్రహ్మత్వమైతే బ్రహ్మవిద్యతో దాన్ని పోగొట్టేచ్చు వాడి అజ్ఞానం చేత నేను అబ్రహ్మను అనుకుంటున్నాడండి వాడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ బోధించండి అప్పుడు తత్వమసి అనే అహంబ్రహ్మస్వి అని బోధిస్తే వాడు తెలుసుకుంటే అది పోతుంది కానీ వాడి దగ్గరున్న అబ్రహ్మత్వము అజ్ఞానకృతము కాదు యథార్థము అని చెప్పారనుకోండి అప్పుడు ఈ బ్రహ్మవిద్య వాడి యొక్క అజ్ఞాన అబ్రహ్మత్వాన్ని పోగొట్టగలదా పోగొట్టలేదు బ్రహ్మవిద్య అబ్రహ్మత్వమును పోగొట్టలేదు అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది అబ్రహ్మత్వము నేను మళ్ళీ లరిపించేట నాకు అబ్రహ్మత్వము అజ్ఞానకృతము కాదు యథార్థమే అన్నట్లయితే యథార్థమైన అబ్రహ్మత్వము అది బ్రహ్మవిద్య చేత పోయేది అవదు పోదు బ్రహ్మవిద్య చేత పోదు బ్రహ్మవిద్య చేత అబ్రహ్మత్వం పోలేదు అంటే అది బ్రహ్మవిద్య బ్రహ్మ విద్యే కాదు దాన్ని బ్రహ్మవిద్య అన్నాం అనవసరం సో మందు వేసినా బ్యాక్టీరియా పోలేదు అంటే ఇది ఇంక ఇది కదా అది అంగీకారం కాదు వేదము చెప్పిన బ్రహ్మ విద్య ఒక చోట పనిచేస్తుంది అజ్ఞానకృతమైన అబ్రహ్మత్వాన్ని పోగొడుతుంది కానీ యథార్థమైన అబ్రహ్మత్వం కొన్ని చోట్ల ఉంటుంది అక్కడ ఇది ఫెయిల్ అయిపోతుంది అంటే అది వేదమునది శోభ ఏమీ కాదు అది అంగీకారం ఆయన వివరిస్తారు నీ క్వచిత్ సాక్షాత్ వస్తుధర్మస్ అపోర్ధీ దృష్టా కర్తీవా బ్రహ్మ విద్యా అపో అనే అడ్డా చూసి మీరు కంగారు పడద్దు అడ్డా ఊహ ధాతువు ఊహ ఊహ తెలుసు అపా ఊహా దే ఏమవుతుంది అపోహ అపా ఉపసర్గ ఊహ ధాతువుకి తృచ్ ప్రత్యయం ఓకే తృచ్ ఈ నుంచి వచ్చి తృచ్ వచ్చి ఈ వచ్చి తృచ్ ప్రత్యయం తృహ తృఢహ పక్కన ఝల్ ఉందిగా తకారం తృషస్త ఝషకి పక్కనుండే తకార ధకారములు ధకారమును ఊహు ధృనాష్ అధా ఢా అూఢు ధృ అనుంది కదా ఊఢు ధృ ఆమె తెలిసిందండి ఊఢు ధ్రు ఇప్పుడు స్టూనాష్ఠుఃోఢీ ధవర్ణస్ ధవర్ణే పరే లోప సత్ ఇప్పుడు ఊృ అని ఉంటుంది ఢా పోయింది కదా ఊఢ్రు అని ఉంటుంది దాని మీద నీప్ ఊఢ్రీ అవుతుంది ఏమండి అపా జరిస్తే అపో అవుతుంది ఓకే ఆ రూపం ఎలా వచ్చిందో తెలిసింది కదా ఇది ఎలాంటి గూఢ గూహ నుంచి గూఢ రాలేదా ఊహ నుంచి గూఢ వచ్చినట్టుగానే ఊహ నుంచి ఊఢ వస్తుంది ఇది ఊఢ్రి అక్కడ తప్రత్యయం అయితే గూఢ వచ్చింది ఇక్కడ పృచ్చు కనుక అపో అని ఓకే కాబట్టి బ్రహ్మవిద్య ఉండి ఇప్పుడు అక్కడ ఆయన సైన్స్ ఇది సైన్స్ ఒక వస్తువు ధర్మము కలదండి ఒక వస్తువు ధర్మము కలదు దాని స్వరూపం అది దాని ధర్మం అది ఒక విద్య వచ్చి ఆ వస్తువు యొక్క ధర్మాన్ని చెరిపివేయగలుగుతుందా అన్నడు జరపలేదు ఇప్పుడు బంగారము పచ్చగా మెలవిగా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు మొత్తం కెమిస్ట్రీ అంతా చదువుకుని వచ్చి ఆ జ్ఞానంతో బంగారము నిలదలా మెరియదు అన్నాడు అనుకోండి అది మెరీయడం మానేస్తుందా కాబట్టి ఐరన్ నిలబలా మెరుస్తుంది నేను పెద్ద పండితుండే అన్నాడు అనుకోండి అది మెరుస్తుందా అన్నాడు ఇప్పుడు వీడు అబ్రహ్మ వీడు బ్రహ్మ కాదు యథార్థంగానే బ్రహ్మ కాదు అజ్ఞానం చేత అబ్రహ్మ అయితే పోతుంది యథార్థంగానే అబ్రహ్మ బ్రహ్మ నుంచి వాటి దగ్గరికి వచ్చింది బ్రహ్మ విద్య ఏం చేస్తుంది వేదని చెప్పింది కనుక చాలా గొప్పది కనుక అబ్రహ్మను బ్రహ్మగా మార్చింది అనేది సంభవం అవుతుందా అవదు కాబట్టి బ్రహ్మ అయినా సరే ఒక వస్తువు యొక్క ధర్మమును మార్చుటకు కానీ చెరిపు వేయుటకు సమర్థము కాదాలదు ఆ అవిద్య అయితే అవిద్యని మాత్రం జరిపివేస్తుంది అవిద్యాయాస్తు సర్వత్ర నివర్తికాశ్యతే బ్రహ్మవిద్య సర్వ సందర్భముల ఎందుకు కూడా అవిద్యను పారద్రోణుట అనేది అది మనకు తెలుస్తూ అనుభవంలో ఉన్న విషయము ఇట్లా ఇక్కడ పాయింట్ ఏమిటంటే వారు యథార్థంగా అబ్రహ్మనుకోండి బ్రహ్మ విద్య కాదు కదా ఏ విద్య అయినా వాడిని బ్రహ్మగా మార్చలేదు ఆ బ్రహ్మత్వాన్ని చెలికి వేయలేదు బ్రహ్మవిద్య కొత్తగా ఏది తీసుకురాలేదండి వాడు అజ్ఞానం చేత వాడు అబ్రహ్మగా భాషిస్తున్నా వాడు వాస్తవముగా బ్రహ్మయే అన్నట్లయితే అప్పుడు బ్రహ్మ విద్య వచ్చి ఈ అవిద్యను తోసిపుచ్చి వారిలో స్వతసిద్ధముగా ఉన్న బ్రహ్మత్వాన్ని వాడికి అప్పచెప్తుంది అంతే తప్ప లేని బ్రహ్మత్వాన్ని ఎల్లరూ తీసుకురాలేదు ఉన్న అబ్రహ్మత్వాన్ని బ్రహ్మవిద్య చెరిపివేయలేదు కాబట్టి బ్రహ్మవిద్యచే వీడు బ్రహ్మయ్యేడు అంటే వీడు అజ్ఞానము చేత మాత్రమే అబ్రహ్మగా భాషించాడు తప్ప స్వతహాగా వాడు బ్రహ్మయ్య ఉన్నాడు బ్రహ్మ విద్య వచ్చే అజ్ఞానాన్ని వాడికి సిద్ధమై ఉన్న నిత్య సిద్ధమై బ్రహ్మత్వము వాడికి అనుభవానికి వచ్చేట్లా చేసింది అని తెలిసాను ఇప్పుడు బ్యాక్టీరియా వచ్చింది మీకు ఆరోగ్యం ఏమవుతుంది కప్పి వేయబడుతుంది యాంటీ బ్యాక్టీరియా వేసుకుంటారు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్ ఆ బాక్టీరియా అంతా పోతాయి అప్పుడు మీకు ఆరోగ్యం ఏమవుతుంది వచ్చేస్తుంది నేను ఆరోగ్యం ముందు ఉండి కప్పి ఆరోగ్యం వస్తుంది ఉండి కప్పి వేయబడిన ఆరోగ్యమే మీకు మళ్ళీ స్వస్థత చిక్కుతుంది అంటే తప్ప లేని ఆరోగ్యం రాదు వాడు రోగిష్టివాడు అనుకోండి బ్యాక్టీరియా వచ్చిందనుకోండి యాంటీబయాటిక్ వేసాననుకోండి బ్యాక్టీరియా పోతుంది వాడి రోగం పోతుందా పోదు వాడు అలాగే రోగిష్టివాడి అనేవి ఉంటాయి వాడికి లివర్ వ్యాధి ఉందనుకోండి జ్వరం వచ్చింది బ్యాక్టీరియా వచ్చింది జ్వరం వచ్చింది యాంటీబయాటిక్ వేస్తే బ్యాక్టీరియా పోయింది జ్వరం పోయింది లివర్ వ్యాధి అలాగే ఉంటుంది అది ఎక్కడికి పోనీ వాడికి ఏ రోగము లేదు బ్యాక్టీరియా వచ్చింది యాంటీబయాటిక్ వేసుకున్నాడు బ్యాక్టీరియా పోయింది మళ్ళీ ఏ రోగము లేని స్థితి వాడికి ఈ యాంటీబయాటిక్ లాంటిది బ్రహ్మ విద్య అజ్ఞానం అనే బ్యాక్టీరియా అని వీడి స్థితి వీడికి లభిస్తుంది అందుకేనే మాండుక్యంలో శంకరులు ఏమన్నారంటే బ్రహ్మజ్ఞానం అనేది స్వస్థత అన్నారు స్వస్థత తన స్వరూపము రూ తాను నిలిచి ఉండేట్లా చేస్తుంది తప్ప ఇప్పుడు కర్మ మీరు ఆనందం కావాలనుకోండి మీరు కర్మ చేస్తే ఆనందం వస్తుందో వస్తుంది ఎప్పుడు స్వర్గానికి వెళ్ళే వస్తుంది మరి బ్రహ్మజ్ఞానం ఏం చేస్తుంది కొత్తగా ఆనందాన్ని అది తీసుకురాలి మీలో ఆనందమును బయటికి పట్టుకోవచ్చు అయ్యో మాలోనే ఉన్న ఆనందం ఉంది అది మాకు తెలియట్లేదు అంటే అజ్ఞానం చేత తెలియట్లేదు ఆ జ్ఞానం ఏదో తెలిసినా ఈ ఆనందం అనేది ఎక్కడో ఉంది అనుకోవడమే అజ్ఞానం ఎక్కడో ఉంది ఎప్పుడో వస్తుంది అని మీరు అనుకుంటున్న ఒకసేపు అజ్ఞానం చేత అది మీకు దూరంగా ఉన్నట్టు అనుభవానికి వస్తుంది ఎక్కడో లేదు ఇక్కడే కలదు ఎప్పుడో కాదు ఇప్పుడే అని తెలుసుకున్నారనుకోండి ఆ స్వర్గం ఏమవుతుంది మీ ఒళ్ళు కూర్చుంటున్న వచ్చే కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీకు స్వర్గం కావాలా లేకపోతే ప్రాణం పోయేటా స్వర్గం కావాలా ఇప్పుడు ఇక్కడ స్వర్గం కావాలంటే మీరు బ్రహ్మ విద్యను అభ్యసించండి ప్రాణం పోయేటా స్వర్గం కావాలనుకుంటే మీరు కర్మకారణాన్ని చేసుకోవచ్చు కాబట్టి వాడు స్వర్గానికి వెళ్ళడం కోసం యజ్ఞం చేసుకున్నాడు అనుకోండి అంటే వీళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు అస్వర్గంలో ఉన్నాడు కదా జీవితాలు అలాగే ఉంటాయి మానవుల జీవితాలు ఉంటాయి అంత చదువు చదువుకుని మరి ఆయన అలా ఎందుకు చేస్తున్నాడు అంటే చూడండి చేతకానితనానికి చదువుకి సంబంధం ఒకడు పిహెచ్డీ చేస్తూ ఉంటాడు కానీ మూర్ఖుడుగానే ఉంటాయి దాంట్లో ఏంటి చేతకానితనానికి నువ్వు చదువుకి సంబంధం లేదు ఎంత రోజులు చదివిస్తే చేత కానివాడు చేతనైన వాడు ఏమవు అలాగే ఉంటాడు కాబట్టి వేదాలన్నీ చదివి యజ్ఞాలు చేసి అజ్ఞానులుగా మిగిలిపోతే దానికి ఎవడేం చేస్తాడు తహ అపి అబ్రహ్మత్వం అసర్వత్వం చ అవిద్యాకృతమేవా కాబట్టి ఇక్కడ కూడా వీడు అబ్రహ్మగా వాడికి అనుభవం వస్తుంది ఈ అబ్రహ్మత్వము తాను పరిచ్ఛిన్నుడను సర్వుడను కాను అనే అనుభవం వస్తుంది ఈ అసర్వత్వము అజ్ఞానం చేత వచ్చే తప్ప వాస్తవమైనవి కావు కాబట్టి ఏం చేయొచ్చు మనం నివర్త్యతాం బ్రహ్మ విద్య వీడు బ్రహ్మవిద్యను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ అబ్రహ్మత్వము అసర్వత్వము వెంటనే తుడిచిపెట్టుకుపోతాయి తెలుసుకోండి మీరు అలాగా నివర్త వై డ్ యూ వైట్ మాట్ అఫ్ నటు పారమార్థిక్రహ్మ విద్య బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అంటే చాలా గొప్పది అన్ని విద్యల లోకల్లా గొప్పది అయినా కూడా పరమార్థంగా వస్తువు ఏదో దానిని మరోలా చేసే శక్తి బ్రహ్మ కూడా ఉండదు పరమార్థమైన వస్తువు ఏదైతే అదే ఉంటుందో తప్ప బ్రహ్మ విద్య వచ్చింది కదా అని అది మారిపోతుంది కాబట్టి వీడు అబ్రహ్మ అవడమే యథార్థమైతే బ్రహ్మవిద్య వచ్చి వీడిని బ్రహ్మగా చేయడం అనేది ఉండదు కాబట్టి బ్రహ్మవిద్యని మీరు బ్రహ్మగా చేసేది బ్రహ్మవిద్య అని మీరు అన్నట్లయితే వాడు అబ్రహ్మయే ఉండుట అజ్ఞానకృతము అది पूर्ण नर नर पूर्ण नर नर पूर्ण नर नर पूर्ण नर नर मेरे बाबू जी चले पूर्ण शांति